అసలాంకం వరమతుల వరకాతూ అల్హదుల్లాహి రబ్బుల్ ఆలమీన్ వలాతు వలం వాలా సయ్యుల్ ముసలీన్ వాలా అలీ అస్హాబిహి అజ్మాయిన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం త్రాసును బరువు చేసే సత్కార్యాలలో జిహాద్ ఫీ సబీరిల్లాకు సమానమైన సత్కార్యాల గురించి మనం గత కార్యక్రమం వరకు ఎన్నో విషయాలు ఎన్నో సత్కార్యాలు తెలుసుకుంటూ వచ్చాము గత కార్యక్రమంలో చివరి మాట మీరు ఏదైతే విన్నారో అల్లాహ మార్గంలో మనస్సుతో సత్సంకల్పంతో షహాదత్ కోరడం షహాదత్ గురించి దువా చేయడం ఎందుకంటే అల్లాహ మార్గంలో షహీద్ కావడం ఎంతో గొప్ప పుణ్యానికి అర్హునిగా చేస్తుంది అయితే షహీద్ ప్రతి ఒక్కరు కాలేదు కదా ప్రతి ఒక్కరూ షహాదతి యొక్క స్థానం పొందలేరు అయితే అల్లాహ్ తన దాసులపై కురిపించిన కరుణల్లో ఒక గొప్ప కరుణ ఏమిటంటే కొన్ని రోగాలు కొన్ని కష్టాలు కొన్ని ఆపదలు దాసులపై వచ్చి పడతాయి వారు సహనంతో ఓపికతో వాటిని భరించారు అంటే ఓర్చుకున్నారు అంటే అల్లాహుతాలా వారికి షహాదత్ యొక్క పుణ్యం ప్రసాదిస్తాడు అల్లాహు అం గమనించండి అల్లా యొక్క ఎంత గొప్ప దయా అల్లా మార్గంలోకి వెళ్ళి షహీద్ కాలేదు అయినా అటువంటి పుణ్యానికి తాలా మనల్ని అర్హునిగా చేస్తారు కానీ దానికి అవసరమేంటి కేవలం పై మాత్రమే విశ్వాసం ఆయన ఆరాధనలో కూడా ఎవరిని సాటి కల్పించకపోవడం పరలోకాన్ని విశ్వసించడం అన్ని రకాల శిర్కబిధాతలను విడనాడడం అయితే అలాంటి కష్టాలు రోగాలు ఆపదలు ఏమిటో ఇన్షాల్లా ఈరోజు నుండి మనం తెలుసుకుందాము మొదటి విషయం ప్లేగ్ తాగూన్ అని దానిని అంటారు ఈ రోగంలో ఎవరైనా చనిపోతే అలాంటి వారికి కూడా షహాదత్ యొక్క పుణ్యం ప్రాప్తిస్తుంది ముసనద్ అహ్మద్ మరియు ముసనద్ అహ్మేద్ లోని హదీద్ షేఖ్ అల్బానీ రెహమహుల్లా సహెహుల్ జామేలో ప్రస్తావించారు నాలుగు రెండు ఏడు ఏడు హది నంబర్ ప్రవక్త సల్లూ అలీ వసలం తెలియపరిచారు అల్ఫారుజుషహీద్ ఏ ప్రాంతంలో తావూన్ ప్లేగ్ రోగం వచ్చిందో అక్కడి నుండి ఎవరూ బయటికి వెళ్ళకూడదు మరియు బయటి వారికి ఎవరికైతే తెలిసిందో సిటీలో ఫలాన గ్రామంలో ప్లేగ్ ఉంది అని వారు ఈ నగరంలో ఈ పల్లెలో ఈ గ్రామంలో ప్రవేశించవద్దు అయితే ఈ హతీసులో భర్త ఏం చెప్పారు అల్ మిన తాగూన్ ఏ గ్రామంలో ఏ నగరంలో ఏ ప్రదేశంలో తాగూన్ వచ్చిందో అతను అక్కడి నుండి పారిపోవడం యుద్ధ మైదానంలో నుండి యుద్ధ మైదానంలో నుండి పారిపోవడం లాంటి పాపంతో సమానం వమన్ సబరఫీ ఎవరైతే అందులో ఉండి ఓపిక సహనం వహిస్తారో కాన లహు అజురు షహీద్ అతనికి అమరవీరులైనటువంటి వారి పుణ్యం ప్రాప్తమవుతుంది అల్లాహోకి షహాదత్ స్థానానికి చేర్పించే రెండో విషయం తన సొమ్మును తన ధనాన్ని కాపాడుతూ చంపబడడం హత్యడం ప్రవక్త సల్లల్లాహరీ వసలం తెలిపారు మన్ కుతి లూన మాలిహి ఫీద్ తన సొమ్మును కాపాడుతూ హత్య చేయబడిన వాడు షహీద్ ఈ హదీస్ ముసలి దహ్మద్లో ఉంది మరియు బుఖారి ముస్లింలో కూడా ఉంది సహీ బుఖారి హదీస్ నంబర్ ఇరవై నాలుగు ఎనభై హదీ నంబర్ నూట నలభై ఒకటి అబుదావు తిరిమిదిలోని మరో లేఖనంలో ఉంది మన్ ఉరీ ద మాలుహు బిగైరి హక్కిన్ ఫాత్ అలా ఫకూతీల ఫు అహీద్ ఎవరైనా వచ్చి ఒక వ్యక్తి సొమ్మును తీసుకోవడానికి అతనిపై దౌర్జన్యం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి దాన్ని కాపాడుకోవడానికి అడ్డుపడి పోరాడడం మొదలు పెడితే అందులో ఆ సొమ్ము ధనానికి అధికారుడైన అసలు వ్యక్తి కూతీలా హత్య చేయబడితే ఫహువ షహీద్ అతను షహీద్ ఇక మూడో విషయం షహద చేర్పించేది స్వయాన్ని ధనాన్ని ఇల్లాలు పిల్లల్ని మానాన్ని అన్నిటినీ కాపాడుతూ వీటన్నిటిపై ఎవరైనా దౌర్జన్యం చేయడానికి వచ్చాడు మనం కాపాడుకోవడానికి అడ్డుపడుతున్నాము ఇందులో హత్య చేయబడ్డాము అప్పుడు కూడా షహాదత్ యొక్క స్థానం లభిస్తుంది దీనికి సంబంధించిన హదీద్ ఇలా ఉంది మన్ కుతి ల దూ ఫహువ షహీద్ వమన్ కుతిన దీనిహి ఫహువ షహీద్ వమన్ కుతిల దూన దమి ఫ షహీద్ వమన్ కుతి అహలిహి ఫహువ షహీద్ తిరుమిది మరియు అబూ దావుద్లోని హదీఫ్ షేఖ్ హల్వానీ రెహమహుల్లా గారు సహీహుల్ జామేలో పేర్కొన్నారు హదీఫ్ నంబర్ ఆరు నాలుగు నాలుగు ఐదు ఎవరైతే తన సొమ్మును కాపాడుతూ హత్య చేయబడ్డాడో అతను షహీద్ ఎవరైతే తన ధర్మాన్ని కాపాడుతూ ఈరోజుల్లో కొందరు అజ్ఞానంగా సత్యధర్మంపై ఉన్న వారిని కూడా వారిపై దౌర్జన్యం చేస్తారు అయితే ఎవరైతే తన ధర్మాన్ని కాపాడుకుంటూ హత్య చేయబడతాడో అతను కూడా షహీద్ మరెవరైతే తన ప్రాణాన్ని కాపాడుకుంటూ హత్య చేయబడతాడో అతను కూడా షహీద్ మరెవరైతే తన ఇల్లాలి పిల్లల్ని కాపాడుతూ హత్య చేయబడుతాడో అతను కూడా షహీద్ ఈ విధంగా ఈ అదీతిలో నాలుగు రకాలుగా ఎవరైతే అడ్డుకొని హత్య చేయబడతారో వారికి కూడా షహాదత్ యొక్క స్థానం లభిస్తుంది అని శుభవార్త ఇవ్వడం జరిగింది మహాశివులారా షహాదత్ స్థానానికి చేర్పించే విషయాల్లో నాలుగవది ప్లేరిసీ రోగంతో చనిపోవడం ప్లేరిసి అంటే ఉర్దూలో పేపడేకి ఝిల్లీకి ఝిల్లీకో వరం ఆనా అని అంటారు ఇక తెలుగులో కడుపులో ఒక కురుపు లేదా కంతి మాదిరిగా తయారవుతుంది మరికొందరు తెలిపారు ఊపిరితిత్తులకు ఒక భాగంలో कुरू लेदा कंमा तय कोई सदर्भा पलिपोत दांग मनि प्राणा की कौड़ मु कल इलांट रोग चली वारी हाहादत्त स्थापन लभि प्रवक्ता सलू अली वसलम शुभवार मुसरद अहमद मरी तबरानी कबीर हदी షెహల్బానీ రెహమహుల్లా సహహుల్ జామేలో పేర్కొన్నారు హదీఫ్ నంబర్ ఆరు ఏడు మూడు ఎనిమిది అల్మయ్యితుంద తిల్ జంబి షహీద్ ప్లేరిసి రోగంతో చనిపోయేవారు కూడా షహీద్ ఇంకా మహాశివులారా షహాదత్ స్థానానికి చేర్పించే ఐదవ విషయం సముద్రంలో ప్రయాణిస్తూ తలతిరుగుట లేదా అందులో మునిగిపోయి చనిపోవుట ఇందువల్ల కూడా ఎంతో గొప్ప ఘనత ఉంది షహాదత్ లాంటి స్థానం అతనికి లభిస్తుంది దీని యొక్క ఆధారంలో ప్రవక్త సల్ల అలైస్లం వారి హదీఫ్ ఇన్షాల్లా తెలుసుకుందాము మహాశైవలారా ప్రవక్త సల్లల్లాహు అలూ వసలం వారికి ఏం తెలిపారు సునన్ అబిదావుద్ పేరే హదీత్ గృంధాల్లోని హదీద్ షేఖ్ అల్బానీ రెహమాహుల్లా సహహుల్ జామేలో పేర్కొన్నారు ఆరు ఆరు నాలుగు రెండు హదీత్ నంబర్ అల్మాయిదు ఫిల్ బహర్ అల్లది యుసీబుహుల్ కై లహు అజ్ షహీద్ లహూ అజరు షహీద ఎంత గొప్ప విషయం గమనించండి సముద్రంలో ప్రణిస్తూ తల తిరిగి వాంతి చేసుకున్న వారికి ఒక కు సమానమైన పుణ్యం లభిస్తే ఎవరైనా అందులో మునిగిపోతే అతనికి ఇద్దరు షహీదులకు సమానమైన పుణ్యం లభిస్తుంది కానీ జాగ్రత్త ఆత్మహత్య చేసుకున్న వారికి కాదు సదుద్దేశంతో పుణ్యాల కొరకు మరియు అల్లా మార్గంలో ఇలాంటి మంచి కార్యాల మంచి ఉద్దేశాలతో ఎవరైనా సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు కొందరికి తొలిసారిగా ప్రయాణం సముద్రంలో అనుకూలంగా ఉండదు తన తిరుగుతుంది వాంతులవుతాయి మరి ఏదైనా అల్లా అందరినీ కాపాడుగాక ఏదైనా ముప్పు జరిగింది పోయాడు తల తిరిగి వాంతి అయినందుకు ఒక షహీద్ అందులో మునిగిపోయినందుకు ఇద్దరు షహీదులకు సమానంగా పుణ్యం వారికి లభిస్తుంది షహాదత్ పుణ్యానికి సమానమైన విషయాల్లో ఆరోవది కడుపు నొప్పితో లేదా ఏదైనా భవనం కూలి దాని కింద వచ్చి చనిపోవడం కొన్ని సందర్భాలు ఇలా జరుగుతూ ఉంటాయి అయితే కడుపు నొప్పితో చనిపోయేవారు కూడా అల్లాపై విశ్వాసం కలిగి ఉండి సహనం వహించారు అందులోనే వారికి చావు వచ్చేసింది అయితే వారి యొక్క ఇంటి వారు కూడా బాధపడవద్దు అతనికి షహాదత్ యొక్క పుణ్యం ప్రాప్తమవుతుంది అలాగే ఇల్లు కూలిపోయింది భవనం కూలిపోయింది ఫ్లైఓవర్స్ కడుతున్నారు కూలిపోయింది ఇలాంటి ఏదైనా కూలిపోవడం వల్ల మనిషి దాని కింద వచ్చి చనిపోతే అతనికి కూడా షహాదతీక పుణ్యం ప్రాప్తమవుతుంది దీనికి సంబంధించిన హదీత్ మనం ఇన్షాల్లో విందాము కానీ ఒక రెండు విషయాలపై శ్రద్ధ వహించాలి ఒకటేంటి కడుపు నొప్పి ఇలాంటి ఏదైనా బాధా అవస్థ ఉంటే మందులు వాడకూడదు డాక్టర్ వద్దకు వెళ్ళకూడదు అని ఇక్కడ చెప్పడం జరుగుతలేదు అలా ఎవరి ఏ బుద్ధివంతుడు జ్ఞానవంతుడు చెప్పడు చికిత్స కొరకు మనం ధర్మసమ్మతమైన చికిత్స చేయించడం స్వస్థత పొందే ప్రయత్నం చేయడం మంచి విషయం కానీ కొందరికి ఎలా ఉంటుంది అన్ని ట్రీట్మెంట్లు జరుగుతూ ఉంటాయి అయినా నొప్పి తగ్గడం లేదు భరించకుండా నోటితో ఏ అల్లాకు ఇష్టం లేని మాటలు కూడా కొందరు మాట్లాడుతూ ఉంటారు అలాంటి స్థితికి మనం జారిపోకూడదు రెండో విషయం ఏదైనా రోగం వల్ల కొందరు హాస్పిటళ్లకు చాలా దూరంలో ఉంటారు చేర్పించాలనుకుంటే చేరలేని స్థితిలో ఉంటారు అలాంటి వారు కూడా ఎలాంటి బాధకు మరియు మరింత టెన్షన్ను పెంచుకొని కొత్త రోగాలు వచ్చే విధంగా చేయకూడదు సహనం ఓపిక మనం చేసే కృషి చేయాలి మన శక్తి సామర్థ్యాల ప్రకారం మనం ప్రయత్నం చేయాలి సక్సెస్ కాలేకపోయింది బ్రతకలేకపోయాడు అల్లాహకు ఇదే అతనికి ఇతని పట్ల అల్లా యొక్క ఇష్టం ఇదే ఉండవచ్చు అని తృప్తిపడాలి సంతోషంగా ఉండాలి రెండవ మరొక విషయం ఏంటంటే ఈ కూలిపోవడం భవనాలు కానీ ఫ్లైఓవర్స్ కానీ ఇంకా వేరే ఏమైనా కానీ ఇందులో ఎవరైనా కావాలని తప్పు చేస్తే వారికి వారి పాపం వారు వెంటగట్టుకుంటారు ఈ రోజుల్లో డబ్బు యొక్క దురాశలో పడి ఇలాంటి ఎన్నో సంఘటనలు మనకు కనబడుతూ ఉంటాయి ఎంత మాల్ కలపాలో ఎలాంటి క్వాలిటీలో ఉండాలో అలా చేయనందువల్ల భవనాలు కుప్పకూలిపోతున్నాయి అయితే ఏదైనా కారణం ఎవరిదైనా ఉండి ఉంటే ఆ పాపాన్ని తను భరించాల్సి ఉంటుంది కానీ ఏ అమాయకులైతే అందులో చనిపోతారో వారు విశ్వాసం కలిగి ఉండి ఉంటే వారికి షహాదత్ యొక్క గొప్ప పుణ్యం లభిస్తుంది సాహి బుఖారి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు సాహ్ ముస్లిం పంతొమ్మిది ఉంది ప్రవక్త సలహు సలం ఒక సందర్భంలో తెలిపారు అషుహద ఉహంస షహీదులు అమరవీరులు ఐదు రకాల వారు ఐదు రకాల వారు అంటే ఆరో వారు లేరు అని భావం కాదు ఒక సందర్భంలో ఐదు గురించి ప్రవక్త సల్లాహల్లం వారు ప్రస్తావించారు ఒకరు అల్మతూన్ ప్లేగు రోగంతో చనిపోయేవారు అల్మబుతూన్ కడుపు నొప్పిలో చనిపోయేవారు అల్ అరిక్ మునిగిపోయి నీళ్లల్లో చనిపోయేవారు సాహిబుల్ హైనా భవనం కూలి దాని కింద వచ్చి చనిపోయేవారు ఓ షహీదు ఫీ సబీలిలా వీరందరిలో అగ్రస్థానంలో ఉండేవారు అల్లా మార్గంలో పోరాడుతూ అక్కడ షహీదైన అమరవీరులైన వారు ఈ విధంగా ఈ హదీసులో ప్రవక్త సల అల్లాహు అలీ కడుపు నొప్పితో చనిపోయేవారు మరియు ఏదైనా భవనం కూలి దాని కింద చనిపోయే వారి ప్రస్తావన ప్రస్తావించారు ఇంకా మహాశివులారా షహజ స్థానానికి చేర్పించే విషయాల్లో ఏడవది ఈ ఏడవ విషయంలో కాలిపోయి మరియు గర్భిణీలు గర్భం దాల్చిన స్త్రీలు ఇంకా ప్రసవం తర్వాత ఏదైనా కారణంగా చనిపోయిన స్త్రీలు ఇలాంటి వారికి కూడా షహాదత్ యొక్క స్థానం లభిస్తుంది ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారని హజరత్ జాబిర్ రది అల్లాహు తలానుహుల్లేఖించారు సబువల్లా అల్లాహ మార్గంలో అమరవీరులవ్వడం కాకుండా ఇంకా ఏడు రకాల వారు షహాదత్ యొక్క స్థానాన్ని పొందుతారు ఒకరు అల్లా మార్గంలో షహీద్ అయ్యేవారు చంపబడేవారు ప్లేగ్ రోగంలో చనిపోయేవారు వల్మత్న్ షహీద్ అల్ మక్తూలుఫీ సబీలిల్లా షహీద్ అల్లా మార్గంలో చంపబడేవారు షహీద్ వల్ మత్ను షహీద్ ప్లేగ్ రోగంతో చనిపోయేవారు షహీద్ వల్ రీకు షహీద్ మునిగిపోయి చనిపోయేవారు కూడా షహీద్ వ సాహిబు జాతిల్ జంబి షహీద్ ప్లేరిసి రోగంతో చనిపోయేవారు కూడా షహీద్ వల్మబుతూను షహీద్ కడుపు నొప్పితో చనిపోయేవారు షహీద్ వసాహిబుల్ హరీక్ షహీద్ కాలిపోయి చనిపోయేవారు షహీద్ వల్లవి యమూతు తహ్ తల్ హమి షహీద్ భవనాలు కూలీ దాని కింద వచ్చి చనిపోయేవారు షహీద్ వల్మర్ అమూతు బిజమ్ఇన్ షహీద్ మరియు స్త్రీ లో గర్భం తర్వాత ప్రసవించిన తర్వాత దాని కారణంగా ఆ స్థితిలో చనిపోయే స్త్రీలు కూడా షహీద్ ఈ విధంగా మహాశివులారా ఇందులో ఎన్నో రకాల వారిని వారు కూడా షహాద యొక్క స్థానానికి చేరుకుంటారు చెప్పబడిందో జాగ్రత్తగా ఉండి శ్రద్ధతో కొన్ని విషయాలు వింటారు అని ఆశిస్తున్నాను కాలిపోయి చనిపోయిన వారు కూడా షహీద్ అయితే అందరికీ తెలుసు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో కాలిపోవడం ఇది కూడా యోగ్యం లేదు నిషిద్ధం హరాం మరియు కఠిన కాలుకలు తీసుకురాలేదు అని ఇతని వల్ల నా వ్యాపారానికి ముప్పు కలుగుతుంది అని ఇతని వల్ల నేను రాజకీయంలో ముందుకు ఏగలేకపోతున్నాను అని ఈ విధంగా హత్యలు చేయించి ఒకరిని కాల్చి చంపి యాసిడ్లు పోసి బాంబులు వేసి ఏదైతే చంపుతున్నారో అతనికైతే షహాదత్ పుణ్యం దొరుకుతుంది కదా నేను చిన్నగా చేస్తాను అని అలా ఎవరైనా దురుద్దేశంతో చేస్తే కఠినమైన శిక్షకు గురి అవుతారు అలాగే ఆత్మహత్యలు చేసుకునేవారు చనిపోయిన తర్వాత నుండి ప్రళయం సంభవించే వరకు వారికి అలాంటి శిక్షనే మాటి మాటికి మాటి మాటికి జరుగుతూ ఉంటుంది అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ స్త్రీలు గర్భంలో కూతురు ఉంది ఇంతకుముందే ఒక ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా ఇక మూడవది కూడా కూతురేనా రెండవది కూడా కూతురేనా నాలుగవది కూడా కూతురేనా అని అబార్షన్ చేయించే ప్రయత్నాలు చేయడం ఏదైనా మాత్రలు మందులు తినడం దాని మూలంగా స్త్రీ కూడా గర్భం దాల్చిన స్త్రీ లేదా ప్రసవించిన స్త్రీ కూడా చనిపోవడం ఇలాంటి కారణాలు ఉండేదింటే అలాంటి వారు షహాదత్ని నోచుకోరు అలా కాపాడుగాక మనందరినీ శిక్షకు గురి అవుతారు ఘోరమైన కఠినమైన బాధకరమైన శిక్షలకు గురి అవుతారు అందుకు నుంచి ఎవరైనా పొరపాటున ఇలాంటి వాటికి గురి అయి చనిపోతే వారికి ఈ షహాదత్ యొక్క స్థానం దర్జా అనేది లభిస్తుంది షహాదత్ స్థానానికి చేర్పించే విషయాల్లో మరొకటి అరబీలో సిల్ అని దానిని చెప్పడం జరిగింది మరికొన్ని ఉల్లేఖనాల్లో సైల్ అని కూడా వచ్చి ఉంది సిల్ అన్న పదం ఉంటే దానికి క్షయ అని తెలుగులో ఏదైతే అంటారో ఆరోగం అని కొందరు తెలియజేశారు ఒకవేళ సైల్ అని పదం ఉండేది ఉంటే దాని భావం వరదలో కొట్టుకపోవడం కుండపోత వర్షాలు కురిసి వరదల్లో సైలాబులో కొట్టుకపోయేవారు అలాంటి ఆపదకు గురయ్యేవారు కూడా షహాదత్ యొక్క స్థానానికి చేరుకుంటారు అని మనకు కొన్ని హదీఫుల ద్వారా తెలుస్తుంది ఈ విధంగా మహాశైలారా ఈనాటి కార్యక్రమంలో షహాదత్ స్థానానికి చేర్పించే ఏ విషయాల గురించి తెలుసుకున్నామో ఆ గొప్ప స్థానం మనం కూడా పొందాలి అనుకుంటే కావాలని అలాంటి వాటికి మనం గురి అలాంటి ఏదైనా ఆపదలు మనకు సంభవిస్తే అల్లాపై గట్టి నమ్మకం ఆయనపై మాత్రమే సంపూర్ణమైన ఆధారం మరియు వాటి నివారణ కొరకు ధర్మసమ్మతమైన చికిత్సలు ఆ రోగాల నుండి స్వస్థత పొందడానికి ఏదైనా ట్రీట్మెంట్ ప్రయత్నాలు అవి చేయాలి అయినా అదృష్టం లేకుండా అల్లా యొక్క ఇష్టంతో మనం చనిపోయాము అంటే చనిపోయే పరిస్థితి వస్తే మనం కూడా సహనం వహించాలి మరియు ఇంటివారు కూడా సహనం వహించాలి అల్లాహు తాల మనందరికీ స్వచ్ఛమైన మనస్సుతో ఆయన మార్గంలో షహాదత్ పొందేటువంటి భాగ్యం మనకు కూడా ప్రసాదించుగాక జజాకుల్లా హుఖైరా వాస్లాం వరహ్మల వబర్కత